అప్పుడు వీళ్ళు వెళ్ళేప్పుడు ఇలా వెళ్ళిన వాళ్ళు వచ్చేప్పుడు నేర్సు ముఖాలతో వాపస్ వచ్చారు థర్టీ సిక్స్ ఎప్పుడయ్యాను ఫిఫ్టీ నైన్ కాబట్టి ఎమ్లబ్ ధా మైక్రోసాఫ్ట్ నేనేవో కొన్ని బిజినెస్ కబుర్లేవో చెప్తున్నాను ఎందుకంటే లాభం లాభం అని రెండు సార్లు వచ్చింది కాబట్టి దాకా ఎమ్ లబ్ధాధిక లాభం అని అడుగుతున్నాను సో మైక్రోసాఫ్ట్ లాస్ట్ ఇయర్ బిజినెస్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సో అతను అతను తప్పుకున్నాడు ఇంకో హోతనొచ్చాడు చైర్మన్ నాకు పేరు గుర్తులేదు ఆయన ఏమన్నాడంటే హీఈ్ వెరీ శాడ్ మ్యాన్ వెరీ శాడ్ పర్సన్ రిక్షా రిక్షా పులర్ ఉంటాడు చూడండి బేరం ఆ రోజు బేరం దొరక్కపోతే పాపం అంత నిరుత్సాహంగా ఉంటాడో అంత నిరుత్సాహంగా ఉన్నాడు ఆయన చాలా శాడ్గా ఉన్నాడు ఎందుకంటే ఫిఫ్టీ బిలియన్ it is much sharp itself much sharp of the expected so kaabate na viktene tarpaniyo manushya enta dabbosthe meku a businessman enta dabbosthe santosh padutannu anta enta dabbosthe man indial examples kodagaptu inne examples <laughs> tipa valugena bando uttene mo nenu saru do or examples tipa so enta dabbosthe santriptu padutadu manushi kaabate alage bhoga vainu ante భోగాల్లో కూడా సాతిశయత్వం అనేది ఉంటుంది భోగాల్లో కూడా ఇనఫ్ చాలును అలం నేను సంతుష్టుడను ఐఆమ్ ఫుల్ అని మీరు చెప్పలేరు అంచేతనే తెలుగులో సామెత ఒకటి భోజనం పెట్టి చాలు అనిపించగలరు కానీ డబ్బిచ్చి చాలు అనిపించగలరా అనిపించలేరు ఎందుకండి తండ్రి కొడుకుని అనిపించలేదండి పై వాళ్ళ దాకా ఎందుకు కొడుకుని తండ్రి పది లక్షలు ఇస్తే ఆయన లాభం మా కొలికున్నాడు వాళ్ళు నాయన నాయన యాభై లక్షలు ఇచ్చాడు అనుకుంటున్నటువంటి ఉత్తరాదతి ధనభాజాం భీతి అని అంటారు శంకరులు భజగండి కాబట్టి ఈ లౌకికమైన లాభములు ఇంకా స్వర్గాది లాభాలుంటాయి స్వర్గానికి ఒక ఆయన వెళుతున్నాడు ఆయన అగ్నిష్టోమం చేసి స్వర్గానికి వెళుతున్నాడు ఆయన పక్కనే ఇంకొక ఆయన స్వర్గానికి వెళ్తున్నాడు ఈ నడిచి వెళుతున్నాడు స్వర్గానికి అగ్నిష్ణోమం చేసిన ఆయన ఆ ఇంకొక ఆయన వాజ్పేయించేసిన ఆయన పల్లకీలో వెళ్తున్నాడు ఈయన అడిగాడు ఏమండి నేను నేను నడిచిస్తున్నాను స్వర్గానికి మరి ఆయన పలకీలో వెళ్తున్నారు ఏమిటి డిస్క్రిమినేషన్ వాట్ ఈస్ దిస్ అని ఆయన కంప్లైంట్ చేశాడు ఆ దూతలకి దేవదూతలకి వాళ్ళు చెప్పారు ఆయన యజ్ఞం చేసి ఏమి యజ్ఞం నేను యజ్ఞం చేశాను కదా స్వర్గానికి వస్తున్నానంటే మీరు చేసిన యజ్ఞం ఆయన వాజిపేయం చేశారు వాట్ ఆర్ యుకింగ్ అని మీరు చల్లపరించి అలా ఉంటాడు కాబట్టి ఎం లాభం మీకు స్వర్గ స్వర్గానికి వెళ్ళారనుకోండి ఈ వాజ్పేయించేసిన ఆయన స్వర్గంలో పల్లకీలోంచి దిగుతాడు దిగ్గానే ఆయనకి టూ బెడ్రూమ్ ఏదో ఉండాలి ముందు వెళ్లగానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానంటే ఏదో ఫ్లాట్ ఏదో ఇవ్వాలి కదా టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు ఈ లోపల పౌండరేకం చేసిన ఆయనకి ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తారు దాంతో ఈయనకు ఉన్న ఉత్సాహం అంతా నీరుగా మనం పౌండరేకం చేసుకుని ఉండాల్సిందే అలా ఉంటుంది ఈ సుఖ ఈ సుఖాలు కూడా అలా అంతా ఇప్పుడు అష్టోత్తర శతనామం చేసిన వాడికి సహస్రనామం చేసిన వాళ్ళని చూస్తే చిన్న చూపు ఉంటుంది అయ్యో నేను చాలా తక్కువ అనే ఫీలింగ్ ఉంటుంది మేము సహస్ర పూజ చేసాము అంటే ఇంకో ఆయన వస్తాయి మీరు సహస్రం చేశారా మేము లక్షార్థం చేసేవాళ్ళు ఈ లక్షార్థ్యం చేసిన వాడు సంతోషంగా కోటి చేసినా ఇంకో ఆయన ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ అ ఎండ్లెస్ ఇటీస్ ఉంటుంది అనాత్మయందు హెచ్చు తగ్గుల యొక్క కంపారిజను అసంతృప్తి అపూ అపూర్ణత్వము తప్పనిసరి యూ కెనాట్ అవాయిడ్ ఇట్ మరి హౌ టు ఓవర్కమ్ దిస్ దోన్లీ వన్ వే గెట్ ఎస్టాబ్లిష్ ఇన్ యువర్ ఓన్ బీయింగ్ సో మీరు మనస్సు యొక్క చలనాన్ని అరికట్టి మీ యొక్క సచ్చిదాత్మరూపంగా మీరు ఎప్పుడైతే నిలిచి ఉంటారో దాని ఎందు అభద్రత ఉండదు భయం ఉండదు అసంపూర్తి ఉండదు అసంతోషం ఉండదు ఈ నెగిటివ్ క్వాలిటీస్ ఇంకేమీ ఉండవు అది దాని ఎందు మీరు యు ఆర్ యువర్ సెల్ఫ్ ఇంకా అంతకంటే దాన్ని ఎవరినించి చెప్పలేదు ఐ ఆమ్ మై సెల్ఫ్ ఆరోగ్యం ఎలా ఉందండి ఇప్పుడు నేను స్వస్థంగా ఉన్నాను డాక్టర్ గారు నేను స్వస్థంగా ఉన్నానండి నన్ను ఇంటికి పంపించేయండి అని అడుగుతాడు పేషెంట్ హాస్పిటల్లో నేను స్వస్థంగా అంతకు ముందు రోజు కూడా అక్కడ ఇంటికి పంపిస్తాను నా వద్దండి నాకు కాన్ఫిడెన్స్ లేదు నేను ఇక్కడే ఉంటాను అంటాను ఎందుకంటే నీ ఇంటికి వెళ్తే మళ్ళీ తిరగబెడితే ఏం కష్టం వస్తున్నావు కానీ ఆ వేళ పొద్దున్న మాత్రం ఫ్రెష్గా నేను స్వస్థుడనైనాను నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు అస్వస్థత ద హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ యూ కెన్ ఆన్లీ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ వన్ వే నెగిటివ్ వేలోనే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఏ రకమైన నెగిటివిటీ ఒక అసంతృప్తి కానీ భయం కానీ లేకపోతే అసంతోషం కానీ అపూర్ణత్వం కానీ ఇన్సెక్యూరిటీ కానీ ఏమీ ఉండదు దట్ వే ఓన్లీ యూ కంటే దాన్ని పాజిటివ్గా చెప్పడంకుంటారు కాబట్టి ఎవడైతే ఆత్మస్వరూపమునందు నిలిచి ఉంటాడో వాడు తనకంటే దీనికంటే ఈ స్థితి యందు తనకి లభించే మరొకటి గొప్పది ఉంది అనే ఒక భావన సాతిశయత్వము ఏ భావన వీడి యొక్క ఆనందాన్ని పరిమితం చేసేస్తుందో వీడికి ఒక చిన్నదనాన్ని ఆపాదిస్తుందో ఒక వెలికిని అనుభవానికి తెస్తుందో అది సుతరాము ఆత్మస్వరూపనిష్టయందు ఉండదు తర్వాత ఈ స్థితియందు ఆత్మనిష్టను పొందిన వాడిని ఎంతటి పెద్ద దుఃఖమైనా చెలింపజేయలేదు దుఃఖైన గురు నాపి విచాల్యతే ఒక ఆయన ఉన్నాడు అంటే ఈ చెలింతతం చెలిం చనిపోవడం గురించి చెప్తున్నా నేను ఆయన ఒక ఆయన కలిశాను కలిసినప్పుడు ఆయన భూర్మని ఎడుస్తున్నాడు మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఎందుకండి ఇంత కష్టంలో ఉన్నారు పాపం ఏం కష్టంలో ఉన్నాడు ఏమండీ ఏమైంది అంటే దొంగలు పడ్డారండి అన్న అయ్యో పాపం దొంగలు పడ్డారా కష్టపడి సంపాదించుకున్నది పోయి ఉంటుంది అని ఏం పోయింది అని వెంటనే అడగలేదు నేను సానుభూతి అంతా ప్రకటించి ఎందుకునో క్యూరియాసిటీ వచ్చి ఏం పోయింది అని అడిగితే వెండి కంచం పోయిందండి అన్నీ ఓఆర్ని కసది వాళ్ళు వెండి కంచం పోయిన దానికి ఇంత ఏడుపు ఏడు చూస్తున్నావా అంటే దాంట్లో మధ్యలో బంగారం పువ్వు కూడా ఉంది ఓర్ని బంగారం పువ్వు కూడా అరిటాకులో భోంచేవా నీకేం లోతు వచ్చింది బియ్యం పట్టుకుపోయాడు వాడు బియ్యం కొంత డిస్టర్బెన్స్ అయ్యే మళ్ళీ మార్కెట్కి పోయి బియ్యం తెచ్చుకోవాలి ఆ ఇబ్బంది కూడా లేదు వాడు ఎందుకు పనికిరా వెండి కంచాన్ని పట్టుకుపోయాడు స్టీల్ కంచంలో భోంచే పింగాని ప్లేట్లో భోంచాయి అరిటాక్లో భోంచే ఎందుకంటూ పట్టుకుపోతే అనవసరమైన వస్తువు ఒకటి తగ్గినందుకు వాడిని ఆశీర్వదించాలి కానీ ఓరు వేరు వాడ ఈస్తావా అవును ఎప్పుడు పట్టుకుపోయాడంటే మూడు నెలల క్రితం పట్టుకుపోయాడు ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఇంకొక ఎక్స్ట్రీమ్ నేను చూశాను కాబట్టి చెప్తున్నా ఒక ఆయన ఉన్నారు ఆయన ఒక ఫ్యామిలీకి ఒక స్టెబిలిటీ కోసమని ఓ కంబైన్ ఫ్యామిలీ ఫోర్ బ్రదర్స్ స్టెబిలిటీ కోసమని కొంత ధనాన్ని అనుకోకుండా వచ్చిన ధనాన్ని ఒక చోట కుదువబెట్టారు అదేమైందంటే రైల్వే వాళ్ళు లైన్ వేశారు ఆ లైన్ ఈయన భూమిలోంచి వెళ్ళింది దాంతోటి ఈయన భూమి ఎందుకు పనికిరాకుండా పడున్న భూమికి ఒక కొత్త విలువ ఒకటి వచ్చింది వాళ్ళు కాంపెన్సేషన్ ఇది కట్టి కొంత సొమ్ము చేతిలో పెట్టారు ఓ మొత్తం ఓ కోటి రూపాయలు అది అందరికీ కొడుకులకి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కుటుంబానికి ఒక రక్షణ కవచన కింద అయినా దాన్ని ఎక్కడో కుదువ పెట్టాలి కదా ఇంట్లో కూర్చోలేదు పూర్వకాలం వాళ్ళ లంకెల బిందులాగా పెట్టడానికి కాగిత ముక్కలు ఎక్కడైనా తవ్వి పాత పెడితే ఆ మాయిశ్చర్కి చెదలో ఉద్యపడతాయి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు పురో బంగారు నాణ్యాలు కాబట్టి లంక బిందు పైగా ఇన్ఫ్లేషను ఇన్ఫ్లేషను ఇన్ఫ్లేషను తాత కనీసం మీరు ఏం చేయాలంటే ఆఖరికి కమ్సే కమ్ కిసాన్ వికాస పత్రం ఏదో కొని దాచుకోవాలి కానీ ఆ డబ్బులు తీసుకెళ్లి దాచుకునేది ఏమీ లేదు అంచేతను ఈయన ఏం అప్పుడు ఆ భగవంతుడు అలా తోపిస్తాడు వినాశకాలే విపరీత బుద్ధిహారం ఏదో సామెతుంది ఈయన తీసుకువెళ్ళి ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టాడు వాడు మొదటి మొత్తం వడ్డీ ఎంతో తీసుకొచ్చి ఇచ్చేస్తే మహానంద పడిపోయారు అందరం అయాచితంగా వస్తున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్ విండ్ ఫాల్ ఇంకా రెండో నెలల నుంచి అసలు వడ్డీ అన్ని గాయబైపోయింది ఏం మిగలేదు కోటి రూపాయలు పోయి నేను నాకు గుండి ఆగిపోయినంత పని అయింది ఎందుకంటే మనకు కావలసిన మనుషులకి అంతటి ఆపదొస్తే వాళ్ళ కుటుంబానికి ఒక రక్షణగా ఉండేటువంటి అంతటి ధనం ఒక్కసారిగా క్షణంలో గాయపైపోయిందంటే నేను నేను తప్పుకోలేదు నేను పరిగెత్తుకుని వెళ్ళి అయ్యో పాపం మీకు ఇంత కష్టం వచ్చిందని చెప్పేసి నేను వెళ్తే ఆయన అలా నిర్భారంగా ఉన్నాడు ఏమీ చలనం లేదు అయ్యా మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది అంటే నేను ఇలాగే ఉన్నాను నేను ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పాను డోంట్ అలౌ డెస్పరేషన్ టు ఎంటర్ ది మైండ్ కానీ మనస్సులో ఏనా ఏ రకమైన నిరాశ నిస్పృహలకి తాగివ్వద్దు మీరు చేస్తున్న పనులు మళ్ళీ కంటిన్యూ చేయండి వన్ ఇంట్లో వన్ వాళ్ళు వన్ వీధులకు వెళ్ళి బిజినెస్ చేసి వాళ్ళు బిజినెస్ చేయండి ఎవరి పన్ను వాళ్ళు ఏమీ జరగనట్టే చేసుకోండి నిరాశ నిస్పృహలకి తాళు ఇవ్వద్దు ఒక గంట కూడా తలపట్టు కూర్చోవద్దు అలాంటి మిస్టేక్ ఎప్పుడూ చేయద్దు అని చెప్పారు వాళ్ళు ఆయన సలహా పాటించారు తర్వాత క్రమంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఆ డబ్బు రాలేదు పోయింది వాళ్ళు దే బౌన్స్ బ్యాక్ సమాధానలే ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్థైర్యం ఈ నిష్ఠ ఈ పవర్ ఆఫ్ మైండ్ దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మైండ్ చాలా మంది మెంటల్ పవర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పైకి లేచింది పైకి లేచింది కింద పడింది అని ఇలాగ ఒక భ్రమలో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఏది పైకి లేవదు ఏది కిందకి పడదు దిస్ ఈస్ ది సిద్ధి ఈ సిద్ధి దిస్ పవర్ ఆఫ్ మైండ్ ఎవరికి ఉంటుందో వాణ్ణి గురునాటి దుఃఖేన విచారేత అది ఎలా వస్తుంది ఆత్మనిష్ట వల్ల లభిస్తుంది తన స్వరూపంలో తాను ఎవడైతే నిలిచి ఉంటాడో ఎయిడెన్స్ ఇన్ వన్స్ ఓన్ బీయింగ్ అది అనంత ఆత్మస్వరూపమునంద ఎప్పుడైతే నిలిచి ఉంటాడో అక్కడి నుంచి దట్ ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ మైండ్ అక్కడి నుంచి వస్తుంది దట్ ఇట్ ఈజ్ లైక్ యూ ఆర్ కనెక్టెడ్ టు ఎ మోషన్ ఆఫ్ ఇన్నర్ ట్రూత్ ఇన్నర్ రియాలిటీ కాబట్టి దాన్ని ఎందు నిలిచిన వాడు ఎంతటి దుఃఖాన్నైనా కూడా ఏమీ చేయలేదు అంటే అంత దుఃఖాలు వస్తాయని కాదు ఏది కూడా అతన్ని చెంపతి తర్వాత గునా విచార్యతే గ్రహాన్ని ఇంకో అర్థం మార్చి చెప్పచ్చు ఏమంది సంస్కృతంలో పండితులు ఈ పదాలు నీ చోటు జాగ్రత్తగా అర్థాలు ఎన్ని వస్తాయి అన్నీ చెప్తారు గురువున అంటే గురుగ్రహాన్ని గురువు చేత గురువు అంటే గురుగ్రహం గ్రహాల్లో గురువు చాలా వెయిటీ వెయిటీ ప్లాన్ గురువు గురువు అనుకూలంగా ఉంటే ఇంకో అరవదని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా కాలక్షేపం అయిపోతుంది న్యూట్రలైజ్ చేసిస్తాడు గురువు గురువే ప్రతికూలుడైపోతే వీటికి ఎన్ని గ్రహాలు అనుకూలున్నా ఉన్నా కూడా నీకు చాలా కష్టమే వస్తుంది కానీ ఎవడైతే ఆత్మస్వరూపనిష్ఠుడు ఉంటాడో వాటిని ఇంతటి వెయిటీ ప్లానెట్ గురువు కూడా ఏమీ చేయలేదు గురువు నాకు విచారించతే అనికే నేను అలా చెప్పాను ఎవరో మహాత్ములు చెప్తుంటే విని చెప్పాను గీతలో ఆ సందర్భం లేదు గీతలో స్ట్రిక్ట్గా చెప్పాలంటే ఆస్ట్రాలజికల్ రిలేషన్షిప్ గీతలో మీకు ఏమీ కనుక కాబట్టి అలా చెప్పక్కర్లేదు వాడు చెప్పాలనుకుంటే మీ మన మీ మనసు భద్రాజులు చెప్తే చెప్పొచ్చు నీడ్ నాట్ అలా ఎవరో చెప్పడానికి కలదు భాష్యం చూద్దాం కించ్ యమాత్మ లాభం లబ్ధ్వా ఇక్కడ వీడు పొందింది ఏమిటండి పొందాడు ఈ పొందడము చాలా చిత్రమైన పొందడం అంటే ఇది ఇంతకుముందు ఉన్నదాన్నే పొందాడా లేని దాన్ని పొందేడా ఉన్నదాన్నే పొందాడు తన దగ్గర ఉన్న తన స్వరూపాన్ని పొందాడు కాబట్టి ఇది దీన్ని ప్రాప్తస్య ప్రాప్తి అంటారు పొందబడి ఉన్నదాని పొందినాడు అంటారు అది ఆత్మ సో ఎప్పుడు కూడా ఒక రూలు ఉంది జ్ఞానం వల్ల మీరు దేనిని పొందుతారో ఇది జ్ఞానం వల్ల పొందుతున్నాడు కదా జ్ఞానేన జ్ఞాత్వా వేత్తి తెలుసుకోరు జ్ఞానం వల్ల మీరు దేనిని పొందుతారో అది అంతకుముందే పొందబడి ఉంటుంది అదొక రూలు నిన్నో మహాత్మను హిందీలో చెప్పేవారు శ్రీకృష్ణో జ్ఞాన్సే మిల్తాహ్ ఓ పహలెసే హి మిలా కర్తా హే జ్ఞానము వల్ల మీకు ఏది లభిస్తుందో ఆ లభించింది మీ వద్ద ఇదివరకటకే ఉండి ఉంటుంది అప్రాప్తస్య ప్రాప్తిని ఒకటి ఉంటుంది అంటే మీ దగ్గర లేనిది మీకు లభించాలి అంటే జ్ఞానము యూస్లెస్ కర్మ వల్ల లభిస్తుంది కర్మనా కర్మ వల్ల మీరు దేనిని పొందుతారో అది అంతకుముందు మీ దగ్గర లేనిది కర్మ చేసి మీరు పొందుతారు బై ఎఫర్ట్ what you gain is something that you don't have by knowledge what you gain is something that you already have maraithe adduku munne unte mari ink pondadam enti aithe undani teliyadu ajnanam ajnanam jetha undi kuda lenat ayipothundi gnanam jetha telisukunte pondinat avuthundi ningo drushta antamanta oka gramamlo oka bichchagal undevadu middle age అతనికి ఉన్న ప్రాపర్టీ ఏంటంటే సగం కూలిపోయిన ఇల్లు అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఆ ఇంట్లో ఒకే గది పైన కప్పు ఉంది మిగతా గోడలు పెనక పెనకంత రూఫ్ పాతకాలపు రూఫ్ అంతా పడిపోయి ఉన్నాయి ఒక గది మీద మాత్రమే కొంచెం రూఫ్ లాగా ఇంకా ఒకటి ఉంది దాని కింద బతుకుతూ ఉంటాడు అక్కడే ఒండు తిని కాలక్షేపం భోజనానికి మరి మెటీరియల్ ఏంటంటే యాయావరం చేస్తాడు యాయావరం అని ఒక చెంబు ఒకటి పెద్ద చెంబు ఒకటి పట్టుకుని విభూతి గట్టిగా పెట్టుకుని వెళ్తారు గృహాలకి శ్రీ సీతారామాభ్య అన్నమ అంటే లోపల నుంచి ఆ గృహిణిని ఒక గుప్పిడు బియ్యం తీసుకొచ్చి చెంబులో వేసుకుంది అలాగో యాభై ఇళ్ళు తిరుగుతాడు చెంబు తిరిగితే ఆ చెంబు నిండుతుంది యాభై ఇళ్ళు ముప్పై ఇళ్ళు రెండు మూడు గ్రామాలు తిరగాల్సి ఉంటుంది ఒకప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఆ చెంబు నిండుతుంది ఆ కోవట కొట్టుకు తీసుకెళ్తాడు అంటే బజారీ షాపుకి పట్టుకెళ్ళాడు పూర్వకాలం గ్రామాలు ఇలా ఉండేవి ఆ షాపు ఆయనకి ఆ చెంబులో సగం బియ్యం వేస్తాడు ఆయనేమో పప్పులు ఉప్పులు అన్ని పొట్ల తట్టు ఇస్తున్నాడు ఇంటికి వచ్చి వండుకుని తింటాడు కట్టె పొలలు కూడా తెచ్చుకుని ఓల్డ్ ఫ్యాషన్ గిన్నెలో ఉంటే తింటాడు తిని పడుకుని దొరికాడు అదే ఆయన కాలక్షేపం ఈ విధంగా బతుకుతూ ఉంటాడు ఆ గ్రామానికి ఒక పెద్ద ఆయన వస్తాడు వచ్చి ఎవండి ఫలానా మిస్టర్ సోర్స్ ఎక్కడ ఉన్నారంటే ఆయన ఆయన యాయావరం అండి యాయవరం చేసుకుంటాడు అక్కడ ఆ పడిపోయే ఇల్లుంది చూడండి అక్కడ ఉంటాడు దాంట్లో ఎలా ఉంటాడు అంటే దాంట్లోనే ఉంటాడు మీరు వెళ్ళండి చూడండి అంటే వెళ్ళేది ఈయన ఈయన యాయవరానికి వెళ్ళాడు వెయిట్ చేశాడు యాయావరం నుంచి వచ్చాడు ఎవరో చెప్పారు నీ కోసం ఎవడో పెద్ద మనిషి వచ్చాడు నా కోసం పెద్ద మనిషి ఎవడో వచ్చేదా అని అయ్యా మీరు ఎవరు నేను ఇప్పుడే యావరం నుంచి వస్తున్నాను నేను రెండు మెతుకులు వండుకు తినాలి మరి ఏమిటి కావాలి మీకంటే మీ నాన్న నాకు తెలుసు మీ నాన్న నాకు ఫ్రెండ్ ఓ చాలా సంతోషం మరి మీరు వెళ్ళి వస్తారా ఏమిటి విషయం అంటే మన నీ నీ జీవిత ఏమిటయా చూస్తున్నారు కదా ఈ చెంబే నా జీవనాధారము ఇది నా ఇల్లు మీ నాన్న నీకోసం కోటి రూపాయలు బంగారు నాణ్యాలు దాచిపెట్టాడు రా అయ్యా మీరే దొరికేరా మీకు ఎలా కూడా ఇవ్వ నాన్న నాకేమీ ఇవ్వలేదు నన్ను దరిద్రుడిగా వదిలిపెట్టిపోయాడు ఇదిగో వ్యాయావరం చేస్తూ బతుకుతున్నాను కాదమ్మా నువ్వు పొడబడ్డావు కోటి రూపాయలు నీకోసం దాచిపెట్టాడు ఎక్కడ దాచిపెట్టాడు అంటే బెడ్రూంలో దాచిపెట్టాడు ఏ ఇల్లు ఈ స్వంత ఇల్లు ఇదే కదా ఇదే బెడ్రూమ్లో దాచిపెట్ అయ్యా ఇదేనండి బెడ్రూమ్ ఇదే నీళ్ళు ఇదే బెడ్రూమ్ బెడ్రూమ్లో ఫ్లోర్లో ఒక పలక కింద దాచిపెట్టాడు వాడు ఆ ఫ్లోర్ కింద వాడు ఫ్లోర్ మీదే కూర్చుని పొయ్యి వెలిగించుకుని వండుకుంటూ ఉంటాడు ఆ పలక గమ్ములు లేచాడు అక్కడి నుంచి ఆ పలకను తొలగించి చూస్తే కోటి రూపాయలు బయటకు వచ్చింది అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నాకు కోటి రూపాయలు దొరికేవి అనుకుంటాడు ఈ దొరకడం ఎట్టిదో ఆత్మస్వరూప లాభము అట్టిది మీరు మీ హృదయంలో అనంత ఆత్మతత్వాన్ని పెట్టుకుని ఉన్నారు నేను ఉన్నాను అనే అనుభవం ఉందా నేను ఉన్నాను అనే అనుభవం అందరికీ ఉంది కదా ఎవరికి లేని వాళ్ళు ఏం లేడు కదా నేను ఉన్నాను అనే అనుభవంలో ఉండే సత్ ఆత్మ తెలుస్తూ ఉంది కదా మీకు ఏదో ఏం తెలిస్తే నేను ఉన్నాను అనైనా తెలుస్తూ కదా ఆ తెలివి ఆత్మ చిత్ ఎప్పుడైనా ఒకసారైనా ఆనందం కలుగుతుంది కదా ఎవ ప్రతి ఆనంద అనుభవం ఉంటుంది బిచ్చగాడికి కూడా ఆనందం ఉంటుంది మొన్న నాగో బిచ్చగాడు కనుపడ్డాడు అయ్యా అన్నాడు నేను ఏదో ఇచ్చాను ఇచ్చింది చూసి హీ వాజ్ థ్రిల్డ్ బ్రహ్మానందం అంటే ఇదే అన్నాగా అతని కాలలో ఆనందం బ్రహ్మానందం బిచ్చగాడు చింకి బట్టలతో ఉన్నవాడు కోటీశ్వరుల్లో మనకెప్పుడూ అటువంటి ఆనందం కనపడదు కష్టం అతి కష్టం కోటీశ్వరుడు ఆనందించాలంటే బ్యాలెన్స్ షీట్లు ఇప్పుడు ఉన్నదానికి డబ్బులు అవ్వాలి మూడేళ్ళు నాలుగేళ్ళు వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ అంతా డౌన్ టర్న్లో ఉంది ఇదంతా ఇందరో అవకాశంగా ఎప్పుడో మూడేళ్ల తర్వాత ఆనందం కలిగితే కలవచ్చు అమెరికాలో అలా ఉన్నారు అందరం రెండు మూడేళ్ల దాకా మనకు ఆనందం లేదని వాళ్ళు వాస కూర్చున్నారు ఈ బిత్తగాడు రూపాయి కాసో ఏదో ఎక్స్పెక్ట్ చేశాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికి పది రెట్లు మహాతిని అయిపోయాడండి మీరు నమ్మలేరు ఆనందం అతని కళలో ఉన్న ఆనందం చూస్తే నాకు అహమర్తాస్తుంది అంటే బ్రహ్మం ఉన్నాడు అతని హృదయం అది దటి స్థిష్ కాబట్టి ఆత్మరూపంగా సచిత ఆనందము ఆత్మ అదే బ్రహ్మ తర్వాత మీరు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు వెంకటేశ్వర రాముడనో రామనవమి ఆ రాముడు ఎక్కడ ఉన్నాడండి బయట ఉన్నాడని అనుకుంటా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా దీన్ని ప్రాప్త్య ప్రాప్తి ఆత్మలాభాత్ పరం లాభం కవయో విదు దక్షిణామృత స్తోత్రానికి ఆరంభంలో మానసోల్లాసము అనే సురేశ్వరాచార్యుల వాక్యం మొదటి వాక్యం ఆత్మలాభాత్ పరం లాభం కవయో విదు ప్రతి మనిషి కూడా నాకు ఇది కావాలి అది కావాలి ఇది లభించాలి అది లభించాలని గిలగిలాడతారు తప్పిస్తే ఆత్మస్వరూపము యొక్క లాభం కంటే గొప్ప లాభం మరొకటి లేదు అని తెలుసుకోదు ఎం లబ్ధ్వా ఏ లాభాన్ని పొంది ఏ లాభాన్ని భాష్యకారులు ఏమంటారు అనుకుంటాం ఎం లబ్ధ్వాత్మ లాభం లబ్ధ్వాప్యచరం అన్యం ంతరం మరి ఒక లాభము మరి ఒక లాభము అంటే ఏమిటి ధనం లాభం కావచ్చు పదవీ లాభము పదవి లభించవచ్చు ఇప్పుడు వీడికి పార్టీ టికెట్ే ఇవ్వలేదు అసలు పార్టీ టికెట్ ఇవ్వాలి ముందు పార్టీ టికెట్ లాభం లభించాలి అలా ఎండలో పడదాపులు పడిపోయి పార్టీ టికెట్ కోసం పడి పాటలు ఇన్ని కాదు అండ్ పార్టీ టికెట్ ఇచ్చారని కొన్ని నెగ్గుతాడని నమ్మకం ఏముంది నెగ్గాలి ఆ తర్వాత ఆ లాభం నెగ్గాడు అనుకోండి ఎమ్మెల్యే అయ్యాడే కానీ ఎంపీ ఎక్కడ పార్టీ క్యాబినెట్లోకి ఎక్కడ వెళ్ళాడు ఎమ్మెల్యే అయిన తర్వాత నెక్స్ట్ ఏమిటి ఎమ్మెల్యేలు ఇలాంటి ఎమ్మెల్యేలు సొంతలో ఎర వందల పా రెండు వందల యాభై మంది ఉంటారు మూడు వందల కనీసం క్యాబినెట్ మినిస్టరో స్టేట్ మినిస్టరో ఇదే అవ్వాలి ఇవే అవ్వకపోయినా చైర్మన్ స్టేట్ అండర్ టేకింగ్స్ చైర్మన్ అయినా పర్వాలేదు ఎంతో కొంత అదేనా ఉండేవి అంటే ఇప్పుడు అన్ని అండర్ టేకింగ్స్ మూసి లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మూసేశారు కాబట్టి లిడ్ క్యాప్ చైర్మన్ పదవి లేదు ఏపీ ఐఐడిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మూసేశారు దాని చైర్మన్ పదవి లేదు లిడ్ క్యాప్ చూడండి చెప్పులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పులు అమ్మడం అంటే అది ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి పూర్వానికి తుగ్గులట్టు చెప్పులుతోటి చర్మంతో వేసి భంకపడ్డాడని ఇది చదివదు అంటే ఆ చైర్మన్ పదవులు కూడా లేవు అవన్నీ మూసిస్తారు ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే కదా చైర్మన్ పదవి ఏమీ లేవు అన్నీ అన్నీ క్లోజ్ ప్రాగా టూల్స్ వేరీ ప్రాగా టూల్స్ ఇంకొకటి ఇవన్నీ కూడా దిజర్ ది జమ్స్ అనమాట ఇంకొకటి ఉండేది మన సనత్నగర్లో ఉండేది మూసిస్తారు all will be. They are all supposed to be the greatest accomplishments of socialist uh, philosophy or whatever. We turn it to Rajagiri Naikalo, chairman and committee, and MLA, and MLA, and MLA, and MLA. We have -hmm. to do that. We have to do that. Suppose cabinet, post, mm -hmm. చీఫ్ మినిస్టర్ అవ్వాలనిపిస్తున్నారు కాబట్టి ఈ లాభం కంటే మరో లాభం పైన ఉంటూనే ఉంటుంది ఇంకా దీనికి అంతు లేదండి దెర్ ఈజ్ ఆ చే పదవి లాభం అనేది ఎప్పుడూ పై దొరుకుతుంది తర్వాత ఫ్యామిలీ లాభం బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి నాకు భార్య కావాలో అని తపస్సు చేస్తూ భార్య ఉన్న వాళ్ళని కొంతసేపు కన్సల్టేనా చేసి తపస్సు చేయరా అంటే వాళ్ళందరూ ఏదో మహానంద పడిపోతున్నారు నాకు అది లేకుండా అయిపోయిందని వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు బాల్య ఉన్నవాళ్ళని కన్సల్ట్ చేసి తపస్సు చేయచ్చు కదా బాల్య ఉన్నవాడు సంతానం కోసం తపస్సు చేస్తుంటారు సంతానం లేదు అని అదే సంతానం ఉన్నవాళ్ళని నువ్వు వాకం చే సంతానం ఉన్నవాళ్ళు ఎలా ఉన్నాడో ఒక్క ఒక్క నాలుగు స్టడీస్ చేసి ఆ తర్వాత సంతానాన్ని అపేక్ష అర్థించవచ్చు కదా అదేమో సంతానం ఉన్నవాళ్ళు మనవాళ్ళ కోసం పూజలు ప్రార్థనలు చేస్తూ ఉంటారు మనవాడు ఏం చేస్తాడంటే కొడుకు చేయండి మనవాడు ఏం చేస్తాడు సో ఈ విధంగా కుటుంబ లాభం కోసం ఈ విధంగా మానవుడు ఆత్మ లాభాన్ని తప్ప మరి ఇతర లాభాలని కోరతాడు దానివల్ల ఏమీ ఉపయోగం లేదు ఇక్కడ ఇతర లాభములు ఏమీ లేవు ఆత్మలాభమే తధికమ స్థితి న చింతయతి అదే నమన్యతే నచ్చింతయతి దీనికంటే గొప్పది ఉంది అనేటువంటి చింత సుతరాము ఉండదు ఓ మహాత్మని అడిగారు ఏమంటే కర్మ భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అని అడిగారు గొప్ప అధికం అంటే ఆయన భక్తి గొప్పది అని చెప్పారు ఓ భక్తి గొప్పదా మరి జ్ఞానం మాట ఏమిటన్నారు జ్ఞానంలో గొప్ప తక్కువ ఉండవు అని చెప్పారు ఏంటి స్పేస్లో ఉన్నది చిన్నది పెద్దది అనే విభాగం ఉంటుంది కాలంలో ఉన్నదానికి తక్కువ ఆయుర్దాయం ఎక్కువ ఆయుర్దాయము అనే విభాగం ఉంటుంది ఏది స్పేస్కి అతీతమో అది చిన్నదిగా ఉంటుందా పెద్దదిగా అయ్యే ప్రశ్నే తప్పు ఏది కాలానికి అతీతమో దానికి ఆయుర్దాయం ఎంత ప్రశ్నే తప్పు ప్రశ్నే తప్పు సో ఆత్మానందము అట్టిది జ్ఞానము అట్టి ఆత్మజ్ఞానము అది గొప్ప తక్కువ దాని పోలికలు ఉండవు పోలిక చేయటానికి ఆకాశము ఆకాశము కంటే పెద్దదేది చిన్నదేది అయ్యా అలాంటివే ఉండవు ఆకాశానికి పెద్ద చిన్న ఉండవు ఆకాశంలో ఉండే పదార్థాలకి పెద్ద చిన్న భాగం ఉంటుంది కాబట్టి ఈ అన్యలాభము అనాత్మ లాభములైతే అధికము అల్పము అనేవి ఉంటాయి స్వర్గంలో సుఖం అల్పము అధికము ఉంటాయి ధ్యానంలో అధికము అల్పము ఉంటాయి ఇంద్రియభోగాల్లో అధికము అల్పము ఉంటాయి ఆత్మలాభంలో అధికము అల్పము అనేవి ఉండవు అంటే ఏమిటంటే ఒక క్రిమినల్ ధ్యానం చేసి ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించుకుంటే వాడి ఆత్మ ఒక మహాపుణ్యాత్ముడు ధ్యానం చేసి ఆత్మస్వరూపాన్ని ఆవిష్కరించుకుంటే వాడి ఆత్మ రెండు ఒకటే అధికము అల్పము భేదం ఉండదు ఆత్మస్వరూపమునకు ఇటువంటి బాహ్య విషయాలను బట్టి హెచ్చు తగ్గులు వృద్ధిహ్రాసములు అంటారు అవేమీ ఉండవు నా కర్మణా వర్ధతే నో కనీయా కర్మ చేత పెరిగేది కానీ కర్మ లేకపోతే కర్మాభావంలో తగ్గేది కానీ అది ఏమీ ఉండదు కాబట్టి అసలు ఆత్మస్వరూపము పూర్ణము పూర్ణమైన తత్వంలో హెచ్చు తగ్గులోనే మీమాంసయే ఉండదు ఎప్పుడైతే హెచ్చు తగ్గులో మీమాంస లేదో అప్పుడు ఈ అసంతృప్తికి ఆ ఒక అపూర్ణత్వానికి అవకాశము సుతరము ఉండదు అది అనుభవపూర్వకంగా ధ్యాన సమయంలో తెలుసుకోవచ్చు కంచ ఎస్మిన్ ఆత్మతత్వే స్థిత నుఃఖేన శస్త్రపాతాదిలక్షణేనా గురుణ మహతాపితే ఆత్మస్వరూపనిష్ఠుడైన వాడి మీద ఓ శస్త్రము అంటే ఆయుధం పడుతుందనో ప్రాణం పోతుందనో పిడికి పడుతుందనో ఇలా ఏదో భయం అతి పెద్ద దుఃఖం కూడా చెలింపజేయలేదు ఎంతటి దుఃఖమైనా చెలింపజేయలేదు అంటే ఎంతటి దుఃఖము అంటే శస్త్రపాతాది లక్షలైన శస్త్రపాతం దృష్టాంతంగా చెప్పారు ఎంతటి దుఃఖమైనా ఎట్టి ఆపదైనా కూడా ఆత్మనిష్ట కలిగిన మహాత్ముని జ్ఞానిని చెలింపజేయలేవు విచలితుని చేయలేవు They cannot shake him. Why? Because the Atma is a Kota-Stham. And when he did a fire, he did not do a parvatashikharan. Even in Katarina, even in the fire, he did not do a parvatashikharan. He did not do a Nagara, but he did not do a parvatashikharan. He did not do a parvatashikharan. ఆత్మనిష్ఠుడు పర్వత శిఖరం వంటి వాడు ఏదీ అతన్ని చెలింపజేయలేదు అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియా నేను జయించాడు కొంత భాగం జయించాడు కదా జయించినప్పుడు ఆయన ఒకరోజు ఉదయమే గుర్రంపై వాహ్యాలికి వెళుతుంటే ఒక సాధువు నడిచి వెళుతున్నాడు ఆ సాధువు తన దాన్ని దాన్ని పోతున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమ చక్రవర్తికి నమస్కారం చేయాలని తెలీదా అని కత్తి తీసి ఈ కత్తితో నీ తల నరికేస్తే నీకు దిక్కు ఉండదు చక్రవర్తికి వినయాన్ని ప్రకటించక్కర్లేదా అంటాడు అంటే ఆయనంటాడు నువ్వు చక్రవర్తి నువ్వు తల నరికేస్తానంటే నేను భయపడేది ఉండదు అని అంటాడు భయపడ్డదు మొట్టమొదటి వినయాన్ని ప్రకటించలేదని కంప్లైంట్ తర్వాత కత్తి తీసినా భయపడలేదని ఆశ్చర్యం ఆ జ్ఞానకి ఏంటి వీడు కత్తి తీసి తల తీసిస్తానంటే కూడా వీడికి ఏం భయం లేదు హూఇజ్ హీ మంత్రులను అడుగుతాడు ఎందుకంటే వాడి స్పెషాలిటీ ఎందుకంటే అలెగ్జాండర్ యొక్క కనుసన్నలలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అందరూ కూడా వణికిపోతూ ఉండేవారు అలాంటివి వీడు కత్తి తీసి నేను తలని అరికేస్తానంటే కూడా ఏమీ భయపడ్డు ఏమీ చెల్లించడం వాట్ ఈజ్ ఇట్ అంటే మంత్రి చెప్తాడు ఎంత ఇండియన్ పర్సన్ ఆయన జ్ఞాని ఆత్మ ఆత్మజ్ఞానికి భయం ఉండకపోయింది దేనికి మృత్యు కూడా భయం ఉండదు అప్పుడు ఆయన అడుగుతాడు ఎందుకు నువ్వు భయపడవు అంటే దేనికి భయపడాలి నువ్వు దేహాన్ని నరికేయగలవు కానీ ఆత్మస్వరూపాన్ని నువ్వేం చేయలేవు సోనయనం ఛందంతి శస్త్రాన్ని నయనం దహతి పవక నం క్లేదయంత్యాపహ న శోషయతి మారుత రెండో అధ్యాయంలో దాని పక్కనే అచ్చేద్యోయముదాహ్యోయం అఖ్లేద్యో శోష్య ఏవ అదే అదే స్పిరిట్ మళ్ళీ ఇంకోసారి చెప్పారు కాబట్టి ఆత్మస్వరూపము నశింపజేయడం ఏది కాదు ఏదైనా దుఃఖం వచ్చి ఆత్మస్వరూపాన్ని స్పృశించదు దాన్ని ఏది స్పృశించదు దేని చేతనో అది హెచ్చు అల్పము కాబోదు కాబట్టి ఆ అసంగ ఆత్మనిష్ఠుడుగా ఎవడైతే ఉంటాడో వాడిని ఏ దుఃఖము ఏమీ చేయలేదు ఓ మహాత్ముడు ధ్యానంలో ఉన్నారు అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు ఆయన్నే ఆయన ఒక ఆయన చెప్పాడు ఏమైనా పరిగెత్తు ఎందుకంటే భూకంపం వస్తుంది వెనకాల నుంచి ఆ భూకంపమో లేకపోతే ఏదో సంథింగ్ లైక్ దాట్ అది వచ్చి ఇక్కడ టచ్ చేసి లోపల నువ్వు పరిగెడితే బతుకుతావు లేకపోతే అంటే ఆయన ఎంతసేపట్లో వస్తుందన్న ఇంకొక్క నిమిషంలో వస్తుంది ఇంకొక నిమిషంలో వచ్చి దానికి పరిగెత్తి ఉపయోగండి పరిగెత్తునా చచ్చిపోతావు బతికి కూర్చున్నా దేహానికి తప్పదు ఆయన అలాగే కూర్చుని ఇంకో నిమిషంలో భూకంపం వచ్చేదానికి స్కై ల్యాబ్ నెతిమీ పడుతుందంటే పనులు పండుగండి మనం కూర్చుని ధ్యానం చేసుకుంటాం పండుగ నెతిమీ పడితే పండు ఏమి కాబట్టి ఆ విధంగా దేనికి భయపడేటువంటి ప్రసక్తి లేదు అంటే అటువంటి మహాశక్తి అది సిద్ధి అంటే సిద్ధి గురించి మాట్లాడతారు అకాంప్లిష్మెంట్ ఏమిటి సిద్ధి అంటే ఎవరి హృదయము రాగద్వేషముల చేత విచలితము కాదు అదే యథార్థమైన సిద్ధి ఈ రోజుల్లో సిద్ధి ఏమిటంటే ఫోటో ఉందనుకోండి ఫోటో నుంచి విభూతి పడితే సిద్ధి ఫోటో నుంచి విభూతి పడితే ఏం చేస్తాం పడింది ఎంత పడుతుంది ఓ ఎంత పడుతుంది రూపాయిస్తే ఇంత విభూతిస్తారు ఏం చేసుకుంటావు విభూతి ఫోటో నుంచి చపాతీ వస్తే ఫోటో నుంచి చపాతీ కంటే మీరేదైనా కొంచెం ప్రేమతో తయారు చేసిన చపాతీ ఇస్తే కొంచెం ఉంటుంది ఫోటో నుంచి చపాతీ ఇటువంటి కడుపు నిండా కాళ్ళు నిండా ఇవన్నీ ఇటువంటి సిద్ధులు ఎవరైతే అపేక్షిస్తారో వాళ్ళు బుర్ర తక్కువ మనుషులని అర్థం వాళ్ళకి విషయం తెలీదంత అసలైన సిద్ధి ఏమిటంటే ఎవడి హృదయము రాగద్వేషములకు అతీతంగా ఉంటుందో ఎటువంటి రాగమైనా ద్వేషమైనా ఎవడి హృదయాన్ని చెలింపజేయలేదో అది యథార్థమైన సిద్ధి తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞతం సనిశ్చయన చేతసండి జీవితంలో యోగాన్ని స్వంతం చేసుకోవాలి ఇక్కడ గీతలో యోగము అంటే ఆసనం మటుకు ఆసనం మాత్రం కాదు ఆసనం ఉంటుంది ఆసనం ఉంటుంది కేవలము ధ్యానంలో కూర్చోవడానికి ఉండే సింపుల్ పోశ్చర్ అంత ముట్టుకే ఆసనము యొక్క అధికమైనటువంటి ఆసనాలు ఆరోగ్య శాస్త్ర ఆరోగ్య రీత్యా కావాల్సిన వాళ్ళు కూడా ఆ ప్రకరణం వేరు ఎందుకు ఇంకల్లా ఎందుకు చెప్పాల్సి ఈ రోజుల్లో యోగము అంటే ఒక భ్రమ ఉన్నది సమాజంలో ఏవో కొన్ని ఆసనాలు వేయటం పేరు యోగము అని ఒక భ్రమ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది అది కంప్లీట్ యోగా ఎలా అవుతుంది యోగంలో ఒక ఒక లింబు ఒక అంగము ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి చెయ్య చేయ పట్టుకుని ఇదే ఈ చెయ్యే మనిషి అంటే ఎక్కడ ఉంటుంది చెయ్య మనిషిలో ఒక అంగం అంటే కానీ చెయ్యే మనిషి కాదు కదా అలాగే ఆసనము ఒక అంగం కాబట్టి ఇక్కడ యోగము అంటే సమగ్రమైన యోగము సో ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటే ఏం చేస్తారు మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది హెల్దీ మైండ్ అనే హెల్దీ బాడీ మనస్సు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటే ఏం చేస్తారు ప్రశాంతమైన స్వచ్ఛమైన మనస్సులో ఆత్మస్వరూపము సాక్షాత్కరిస్తుంది అప్పుడేమంటున్నాడు జీవన్ముక్తుడవుతాడు అది యోగం ఆ జీవన్ముక్త దాని పేరు యోగం దానికి ఇవన్నీ కూడా సోపానాలు సోపానమే ప్రాసాదం కాదు కదా కాబట్టి యోగము అంటే ఆత్మజ్ఞాననిష్ట జీవన్ముక్త అవస్థ అది యోగం దాన్ని యోగము అని ఎందుకు అన్నారంటే యోగము అంటే కలయిక సంయోగము సంయోగము అనే మాట విన్నారు కదా సమ్మనేది ఉపసర్గ ఇంకే ఎన్హాన్సెస్కి మీనింగ్ కలయిక మంచి కలయిక సంయోగము ఇప్పుడు ప్రియుడు ప్రియురాలు కలుసుకున్నారనుకోండి దాన్ని సంయోగము అంటారు విడిపోతే వియోగము సంయోగానికి ఆపోజిట్ సంయోగానికి ఆపోజిట్ అనొచ్చు యోగానికి ఆపోజిట్ అనొచ్చు ఈ రోజుల్లో యోగము అనే పదాన్ని రకరకాలుగా వాహన యోగము వాహన యోగం వెళ్ళరా ఒక ఆయన జ్యోతిష్డి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాకు ఏ యోగమో సీజపాడు అన్నాడు ఆయన చూసి నీకు వాహన యోగం ఉందని చెప్పాడు వాహన యోగం అంటే ఇదేదో నేనో కార్ ఏదో కొనుక్కుంటాను కాబోలు నేను నేనో కార్లో ఇటు ప్రచారం చేస్తాను కాబోలు అనుకున్నాడు కానీ ఆయన ఆ జ్యోతిష్కుడి దగ్గర నుంచి బయటకు రోడ్డు దాటితో ఉంటే ఆటో వచ్చి కొట్టాడు పడితే పడిపోతే వన్ నాట్ ఎయిట్కి ఎవడో ఫోన్ చేస్తే ఆ యాంబులెన్స్లో పడేసి హాస్పిటల్కి తీసుకెళ్తాం అప్పుడు ఇది వాహన యోగం ఇది వాహన యోగం కాబట్టి ఇల్లు ఇది కాదు యోగా ఇదంతా కూడా మై ఐంట్ నవర్ టు సే సో ఏదో పెడతాడు పేరు యోగం ఉందంటాడు వాహన యోగం ఉందంటాడు అయితే నీకు సువర్ణ యోగం ఉందంటాడు ఏమిటి సువర్ణ యోగం ఏంటండి అంటే బంగారం వస్తుంది ఎందుకంటే బాబు బంగారం ఈ బంగారం ఏం చేసుకోవాలి బంగారం వచ్చింది అనుకోండి దొంగలు వీడు తల పగల కొడుతు పట్టుందా బ ఏ బంగారం లేదు కొడుకు కోళ్లు ప్రేమగా ఉండేవాడు ఏదో రెండు మెతుకులు పెట్టేవాడు తినేసి కూర్చునేవాడు ఆయనకేమో ఇప్పుడు ఇంత ముద్ద బంగారం వచ్చింది అప్పుడు కొడుకు కోళ్ళు ఏ మీ బంగారం అంతా ఎవరికి ఇస్తాడంటావు అని వాళ్ళు అప్పుడే రాత్రిపూట చర్చిలు మొదలు కాబట్టి పుత్రాదతి ధనభాజ్యాం భీతి ఈ సువర్ణ యోగము యూ ఓన్ వాంటెడ్ ఇంకొకటి రజత యోగం అంటే రజత యోగంలో రజత అంటే వెండి అయినా సువర్ణయోగం అంటే కొంత అట్రాక్షన్ కానీ రజత యోగము తామ్ర యోగము ఇవన్నీ ఎవరికి కావాలండి కదా ఈ యోగాలన్నీ పుత్రయోగము జనాభా ఎంతుంది ఈ పుత్రయోగం ఎక్కువయ్యి భారతదేశంలో ఎన్ని కష్టాలు పడుతున్నారు చూడమే ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది పుత్రయోగం కాదు సంతాన యోగం కాదు భారతదేశానికి కావాల్సింది ఏమిటంటే అసంతాన యోగం కావాలి భారతదేశం కొంచెం తన కాలమే తాను నిలబడే స్థితికి ఈ సంతాన ఎక్కువైపోయి సంతాన గోపాలస్వామి యొక్క అనుగ్రహం అది కావాల్సిన దానికంటే ఎక్కువైపోయి ప్రభుల్లో పడిపోయింది కంట్రీ అంచేత హీ డోంట్ వాంట్ సంతాన యోగ తీర్లే జగ్గి వాసుదేవనో మహాత్మ ఒక మాటలు గట్టిగా చెప్తూ ఈ యోగాలన్నీ వేస్ట్ అండి సమ్ ఆఫ్ దెమ్ వెన్ దే ఆర్ Meaningful ఫుల్ దే ఆర్ యూస్లెస్ మీనింగ్ ఫుల్ అయినప్పుడు కూడా యూస్లెస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మీనింగ్లెస్ సో ఫర్ ఒకటి యోగాలన్నీ కూడా బెకార్ ఇది ఇది వన్ యోగా ఏమిటో తెలుసు యోగా ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు హృదయంలో ఎక్కడ ఉన్నాడు అలా నక్కి కూర్చున్నాడా ఏమన్నా నిక్కి లోపల ఆత్మరూపంగా ఉన్నాడు ఆత్మరూపంగా అంటే ఉన్నాడంటే నేను రూపంగా ఉన్నాడు నేనంటే నేనంటే సచిత్ అవేర్ఫుల్ బీయింగ్ అది నేనంటే ఆ రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అవేర్ఫుల్ బీయింగ్ అండి సచ్యిత్ సచ్యుత్లో కొంత సెల్ఫ్ కాన్షియస్ డెవలప్ అవుతుంది అప్పుడు అది పెర్సన్ అవుతుంది ఎప్పుడు డెవలప్ అవుతుంది రెండు మూడేళ్ల వయసులో డెవలప్ అవుతుంది అంతవరకు ఉండదు అంచేతనే చైల్డ్లో ఆ పర్సనాలిటీ ఉండదు సచిత్ చైల్డ్ కూడా సచిత్ బట్ ఆ సెల్ఫ్ కాన్షియస్ సచిత్ కాదు అంచేతనే చిల్డ్రన్ ఎప్పుడు హ్యాపీగా ఉంటారు వేఆర్ ఆల్వేస్ హ్యాపీ బికాస్ ఆ సచిత్ని అది అది క్రిస్టలైజ్ కాదు అది ఇది ఎలాగంటే ఆ ఈ ముత్యం ముత్యం పురుగు ఆ ముత్యం పురుగు ఏమవుతుందంటే స్వచ్ఛంగా ఉంటుంది దాని గట్స్ స్వచ్ఛంగా ఉంటాయి ఆ స్వచ్ఛంగా ఉన్న గట్స్లో వీడు ఏం చేస్తారంటే చిన్న ఇంప్యూరిటీ చొప్పిస్తుంది చిన్న పార్టికల్ సస్పెండింగ్ పార్టికల్ చొప్పిస్తుంది దీన్ని పారాల్ కల్చర్ అంటారు కల్చర్ అది ఏదో కల్చర్ అంటే సాధ సమాధి దానికి పన్ శ్లేషనింగ్ పారల్ కల్చర్ పారల్ కల్చర్ వీడు ఏం చేస్తాడు ఆ పెరల్ పురుగు ఉంటుంది దాని కడుపులో గట్లో ఓ పర్టికులర్ స్పాట్లో ఒక చిన్న ఇంప్యూరిటీ పెడతాడు అంటే ఓ ఇష్ట ఏదో అలాంటి ఇంప్యూరిటీ ఒకటి అక్కడికి ఇంజెక్ట్ చేస్తాడు దాన్ని దాన్ని నోరు తెరిచో ఏదో రకంగా పెడతాడు ఎలా చేస్తాడో నాకు తెలియదు నేను చూడలేదు ఊరికే చదివింది పెడితే ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇట్ రియాక్ట్స్ ఎగ్నిస్టిక్ ఆ ఇంప్యూరిటీకి ఎగెన్స్ట్ గా రియాక్ట్ చేస్తుంది ఎలా రియాక్ట్ చేస్తుంది ఆ ఇంప్యూరిటీని ఎన్కేస్ చేస్తుంది అది చుట్టూ ప్రసరించకుండా ఉండడం కోసం దాని చుట్టూ ఒక షెల్ని నిర్మాణం చేస్తుంది సిస్టమ్ ఆ షెల్కే ముత్యము అని పేరు అలా షెల్ కింద డిపాజిట్స్ కాల్షియము మినరల్స్ అలా డిపాజిట్ చేసుకుంటూ పోతుంది ఆ ఇంప్యూరిటీ తోట స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం ఆ డిపాజిట్ పెరిగి పెరిగి పెరిగి ముత్యం అవుతుంది అది ఒక లెవెల్కి పెరిగేపటికి ఆ పురుగును చంపి బయటికి తీస్తారు బయటికి తీసి దాన్ని ఒక ఒక క్రాంప్లో బిగించి దాన్ని చిల్లు పెడతాడు అది తీసుకొచ్చి దాంట్లో పెట్టి మనం నెలలో వేసుకుంటాం ఇది అంతా అందంగా ఉందని పైగా ఇది ఒక ఏమందం ఇది అందం అనేది సో దట్ అక్కడ ఏమవుతుందంటే ఆ It deposits around the impurities. That is the pronoun. Regardless, child is An unhappy self conscious, awareful being. Is child an injury. The eye of yourself isungs compromise when abnormal and fearful upstream would be on your process. Not only the child is able to shape and. One of the reasons the child is happy, always happy. ఆకలి వేస్తే ఏడుస్తుంది అది అది హ్యాపీనెస్ కాదు అది దట్ ఈస్ బాడీ రియాక్షన్ టు హంగార్ అని చేస్తే నేను పాలు పోసిన వెంటనే నవ్వు వచ్చేస్తుంది అంతే చిల్డ్రన్ ఎవళ్ళని చూసినా నవ్వుతారు ఎవళ్ళని చూసినా నవ్వుతారు చైల్డ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ ఆ చైల్డ్కి సెల్ఫ్ కాన్షియస్ బీయింగ్ అంటే ఏంటన్నమాట ఆ జ్ఞానము అనే చుట్టూ ఒక ముత్యంలాగా I am so and so, I am this, I am that, a caste, a creed, a religion, this, that, our need create out there. That is called the individual. That is the person. One person is created in this life. It is a person that is in this life. The personality is a person that is in this world. This is a person that is a person that is just a person. ఉన్నటువంటి అజ్ఞానకృతములైన ఈ భావజాలాన్ని ఈ పరిచ్ఛేదాలంటే కూడా తిరస్కరించేస్తే మళ్ళీ ఏమైపోతాడు ఏ బౌండ్లెస్ అవేర్ఫుల్ బీయింగ్ నుంచి క్రిస్టలైజ్ అయ్యాడో మళ్ళీ అదే బౌండ్లెస్ అవేర్ఫుల్ బీయింగ్లో విలీనమైపోతాడు దట్ ఈస్ కాల్డ్ యోగ జీవ పరమాత్మల యోగము ఈ జీవుడు అవేర్ఫుల్ అనంతమైన ఆత్మ చైతన్యంలో విలీనమైపోతాడు ఆ అనంత ఆత్మచైతన్యమునికే ఈశ్వరునిపారు ఈ కలయిక ఈ గోయింగ్ బ్యాక్ టు యువర్ సోర్స్ దాల్డ్ యోగ ఈ యోగమును మానవుడు తప్పక పొందవలను సహా నిశ్చయన యోగ యోక్తవ్య సహా యోగ అంటే జీవుడు ఆత్మరూపంగా ఉండే ఈశ్వరునితోటి సమావేశము సమాగమము కలయిక దీనిని తప్పక పొందవలను దీనిని పొందుట కష్టం అంటే కష్టమేం కాదు మీ స్వరూపాన్ని మీరు పొందడానికి కష్టమే ఉంటుంది ఏమీ కష్టం లేదు ఇటు వచ్చి బుద్ధి ఆటంకంగా వస్తూ ఉంటుంది బుద్ధే అడ్డొస్తుంది ఆ బుద్ధిని శుద్ధి చేసి నిశ్చయం ఒకటి ఉండాలి ఈ ఆత్మజ్ఞానాన్ని నేను పొంది తీరాలి అనే నిశ్చయాన్ని కనుక పొందినట్లయితే ఆ యోగము సిద్ధిస్తుంది ఈ శ్లోకం రేపు ముక్తి చెందాల్సి ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిషం శాంతిశాంతిశాంతి హరి